కీర్తన పదహారు అల్లము బెల్లమౌన అన్నలాలా ఎల్ల కాలమును గుణమేల మానేయ్యా అల్లము బెల్లమౌన అన్నలాలా ఎల్ల కాలమును గుణమేల మానియ్యా నిక్కల నీరు నేలకు వేగమే పారు ఎక్కువ నేలపై నీరు ఎక్కదందుకు మిక్కిలి ప్రకృతిలోన మెలగిటివానికి చొక్కమైన జ్ఞానమెట్టు సొగసీనయ్యా అచ్చపు పాలలోన తోడంటితేనే పెరుగవును పచ్చి చేసిన పెరుగుపాలు కాదు వచ్చి వచ్చి ఇరుగని తెలుపవచ్చు కుచ్చుతుని నిటువలి గుని చందపు వాసనలు సంగడి మాకులనంటు అందలి వాసనలిందునంట వెన్నడు కందువైన శ్రీ వెంకటనాధుని దాసులు ఎందుండినా ఇతర ములేలా తోచీనయ్యా